ప్రార్థిస్తాను పరిశుద్ధ వరకు తండ్రి మీకు వందనాలు అయినా మరోసారి మీ కృపలవాళ్ళు జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఇంతవరకు కాచి కాపాడదు మీకు ఎంతో వందనాలు మీ ప్రాంతాన్ని నడిపించింది మీకు ఎంతో వందనాలు ప్రభావ అనుకునే విధానంగా ఒక అనేక ప్రాంతాలకు మీరు నడిపించినారు దాన్ని బట్టి మీకు వందలు మీకు చిత్తానుసారంగా నడిపిస్తుంది మీకు ఎంతో వదనాలు ప్రభు ఈ యొక్క సాయంత్రం సరే మేము ఈ యొక్క ఆరాధన ముగించుకుంటుండగా మీ యొక్క కృపల్ మరోసారి జ్ఞాపకం చేసుకుని నూతనంగా మనం అభిషేకించి నడిపించండి ఎందు నిమిత్తం మీరు నడిపించుకో అది నెరవేరులాగా సహాయపడండి ప్రభుత్వం దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించలాగా నడిపించమని ఏ శ్రీ కృష్ణం తండ్రి ఆమె చివరి వాక్యాన్ని మనం చూసుకొని ఈ దినం ఆరాధన ముగించుకుంటున్నాం మత పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను సువార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవంలో దానికి ముందు ముప్పై ఏడు నుంచి రైతు తన ప్రాణము దక్కించుకున్నవాడు దాని పోగొట్టుకు గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును కాబట్టి తన శిలువను ఎత్తుకొని వెంబడించువాడు అన్న విషయం గురించి ఇక్కడ మనం చూస్తున్నాము టేక్ యువర్ క్రాస్ ఇంగ్లీష్ లో తన శిలువను ఎత్తుకుని మోయడం అంటే ఏందన్న విషయాన్ని క్లుప్తంగా నేను మీకు చూపించేసి ఈరోజు మనం వాక్యాన్ని ముగించుకుంటాం సాధారణంగా సిలువ అందరికి అదొక చిహ్న పరంగా కనిపిస్తా ఉంటది దాని ఇళ్ళలో తగిలించుకోవడం మెడల్లో వేసుకోవడము సంఘాలలో నిళ్ళ పెట్టుకోవడము ప్రతి చర్చిలో సెంటర్ లా ఉంటది కదా పాస్తడితే పాస్త వెనకాల కనిపిస్తూ ఉంటది సిలువ ఎక్కడ చూసినా సిలువ కనిపిస్తా ఉంటది కానీ సిల్వ మెడలో ఉండాలన్నా నీ నీ హృదయంలో ఉండాలన్నా ఇంకెక్కడ ఉండాలా అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా అది నీ భుజం మీద ఉండాలనా అన్న విషయం అర్థం చేసుకోవాలా కానీ బైబుల్ ఎంతటా చూస్తే పాత కాలం గానీ ప్రపంచమంతట సిలువ అనేది కేవలం మన ప్రభు సీలువే దానికే సాదృశంగా ఉందా లేక అది పాత నిబంధన కాలంలో అనేక ప్రాంతాల కనిపిస్తుందా అవన్నీ క్లుప్తంగా అంత డీటెయిల్ గా నేను చూపించాను గానీ బబులోను కాలం నుంచి మొదలుకొని దానికి ముందు కననీయుల ప్రాంతంలో అమునీల ప్రాంతంలో మోయాబీల ప్రాంతంలో సిలువలను పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం మతపరమైన జీవితంలో ఇతర మతస్థులు కూడా వాటిని మోయడం చూస్తాం మనం సిలువలు పెట్టుకోవడం కాబట్టి సిలువని పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవ జీవితం కాదన్న విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు ఎందుకంటే సిలవని మోయడం అనేది సత్యం అర్థకాకపోతే నువ్వు నిజంగా సిలవ పెట్టుకున్నా మెడల వేసుకున్నా ఇంట తగిలించుకున్నా దానికి అర్థం పెళ్లేదు ఎందుకంటే అదొక చిహ్నము అదొక సూచనాత్మకంగా చెప్పబడింది కాబట్టి నిర్గమకాండము ఇరవయో అధ్యాయము మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఇరవయ అధ్యాయం అనగానే మనకేం తెలుస్తుంది పది ఆగ్లకు సంబంధించిన వాక్యం జ్ఞాపకం కంటది చూడండి ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనం నిర్గమకాండము ఇరవయ అధ్యాయము చూడండి రెండవ ఆగ్ఞాది రెండవ ఆగ్ఞాయి ఏ దేని కూడా మనము విగ్రహ రూపకంగా చేసుకునేకూడదు కానీ యుగ సమాప్తికి వచ్చేపటికి విగ్రహ రూపకంగా అది ఉన్నట్టు మనం చూస్తా ఉంటాం సిలువ అనేది అది విగ్రహానికి సంబంధించింది కాదు ఇంకో రీతిగా అర్థం చేసుకుంటే సిలువని బబులూనిలో వాళ్ళ దేశంలో నిలబెట్టుకునే వాళ్ళు దాని తర్వాత రోమియోలు ఆ కాన్స్టంటీనా చక్రవర్తి సిల్వాన్ని పెట్టుకునేవాడు హిట్లర్ కూడా సిల్వని పెట్టుకున్నాడు కదా ఏ ప్రాంతాల్లో చూసినా అన్యులు సిల్వాన్ని పెట్టుకున్నట్టు మనం చూస్తా ఉంటాం ప్రపంచంలో కానీ ముఖ్యంగా సిల్వ దేనికి సంబంధించింది అన్నప్పుడు అది మరణానికి సంబంధించింది శ్రమకు సంబంధించింది కష్టాలకి సంబంధించింది దానిమీద ఆయన మేపులేసి కొట్టబడినప్పుడు ఆయన దేనికి సాధవిషంగా ఉన్నాడు పాపం ని భరించిన వాడు లాగున్నాడు సిలువ దానికి సంబంధించింది పాపంని భరిస్తున్న దానికి సంబంధించింది లోక పాపములు మోసుకొని కొన్ని దేవుని గొర్రెపిలకి అది భరించే దానిలాగా అనిపిస్తుంది కాబట్టి అది మరణానికి సాదృశ్యము శ్రమకి సాదృశ్యము కష్టాలకి సాదృశ్యం ఇంకేంది క్షేమ్ అవమానానికి సాదృశ్యంగా ఉంది ఆయన వేలాడుతున్నప్పుడు మనుషులు చుడునని వాణి వల్లే ఉన్నాడనేసి మనం చూస్తూ ఉంటాం భయంకరంగా శ్రమని అక్కడ ఉన్నాడు కాబట్టి శిలువని మోసుకోవడం అంటే శ్రమని మోసుకొని పోవడం అని అర్థం కాబట్టి శ్రమ అనుభవించకపోతే ఆయన వలే మనము ఆయన మహిమలోనికి ప్రవేశించలేము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసింది అందుకే దేన్ని ప్రేమిస్తున్నాం అన్నప్పుడు ఇక్కడ చూస్తున్నాం నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించారు పాత్రలు గారు క్రైస్తవ జీవితం మీరు ఎందుకో అరీతిగా తరలింది ఈ లోకాన్ని అమితంగా ప్రేమించడము జీవితాన్ని ప్రేమించడం సంఘాలను ప్రేమించడము పాస్తలను ప్రేమించడము మర్మమంతబడిన బోధలను ప్రేమించడము మనుషుల కల్పితాలను ప్రేమించడము మానవ కల్పితాలను ప్రేమించడము వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మరి విశేషంగా కుటుంబీకులను ప్రేమించడము ఇవన్నీ చెప్తుంది కానీ ఇవి ప్రేమించేవాడు ఆయనకి పాత్రుడు కాడు కాబట్టి నువ్వు నిజంగా ఆయనకి పాత్రుడుగా ఉండాలంటే నువ్వు ఎవరిని ప్రేమించాలా ఫస్ట్ ప్రభుని ప్రేమించాలా తర్వాతనే మనుషులని ప్రేమించాలా కదా ఆయన సిలవ మీద మనకి ఏ రైతు కనిపిస్తుందంటే సంపూర్ణంగా సమర్పించబడ్డవాడి లాగా కనిపిస్తుంది కాబట్టి నీ సిలవను మోసుకొని పోవడం అంటే సమర్పించుకు జీవితానికి సాదోషం సంపూర్ణంగా నువ్వు ఆయన కొరకు సమర్పించబడ్డవాడవు సమర్పించి సాదోషంగా ఉంది సిలవను మోసపోవడం అంటే కాబట్టి నీ సిలవను నువ్వు మోసుకొని పోవాలంటే నువ్వు ఈ లోకం నుంచి వేరుపడాలా ఎందుకంటే మరణమే మనల్ని వేరుపరుస్తుంది కదా ఈ లోకం నుంచి ఇంకా వేరేది మార్గం లేదు కాబట్టి ఈ లోకం దృష్టి నువ్వు మరణించిన వాడివి కానీ ఆయన ఆయనలో నువ్వు జీవిస్తున్న దానవు ఆయనలో కాబట్టి వేరు పని జీవించడము దాని తర్వాత మొదటిదేంటి శ్రమ గుండవడము వేరు పని జీవించడము దాని తర్వాత ఏంటంటే మనం కూడా ఆయనతో పాటు సిలువబడ్డం అనేసి గణితుల రాష్ట్ర పత్రిక చూడండి దళితుల రాష్ట్ర పత్రిక గళితుల రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం నేను క్రీస్తుతో కూడా సిలువే వేయబడి ఉన్నాను గణిత జీవించేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు కాబట్టి సిలువ దేనికి సంబంధించింది సిలువని మోయడం అంటే చూడండి మనం కూడా ఆయనతో పాటు రఘున రాష్ట్ర పాత్రులు కూడా జ్ఞాపకం చేస్తుంటాడు మనం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాల్గొన్న వాళ్ళం కాబట్టి మనం చచ్చిన వాళ్ళం చచ్చిన వానికి లోకంలో దేని మీద మోజు ఉండదు ఎందుకంటే చనిపోయినాం ఇంకా దేని మీద కూడా ఆసక్తి ఉండదు మనకి కానీ మనం జీవిస్తుంది ఆయన కోరిక ఆయననే మనలో జీవిస్తున్నాడు క్రీస్తును ఆయనతో జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందలి విశ్వాసం వలన జీవించుతున్నాను కాబట్టి మనం జీవించేది కేవలము ఆయన విశ్వాసం ఈ లోకంలో అందరం అనుకుంటాం నేను ఈ దింతే అది బాగా జీవించగలను ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ లోకాతీతమైనవి అవన్నీ నీ లైఫ్ అంత ఎక్స్టెండ్ చేస్తేమో గానీ నిత్య ఎంత పట్టు ఉండాలంటే నీ శలువను మోసుకొని పోవడం ఎందుకంటే యుగ సామగ్రికి వచ్చినప్పటికీ కేవలం ఆచారబద్ధంగా మనం పెట్టుకుంటా ఉంటాం మనకు అవసరం లేదవి ఆయన ఏరీతిగా శ్రమే వాళ్ళ ఉన్నాడో క్రైస్తవ జీవితం శ్రమకి సాదృశ్యం చూడండి ఆపోజిట్ ఏంటంటే లోకాతీతంగా జీవించడం ఐశ్వర్యంలో తులదూగుతూ జీవించడం అనేది క్రైస్తవ జీవితం తయారైంది ప్రపంచమంతట కానీ సెపరేటెడ్ జీవితం కాదు ఈ లోకం నుంచి నువ్వు సెపరేటెడ్గా ఉండి జీవించడం అనేది ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి చూడండి ఇక్కడ ముప్పై వచనంలో ఏముందో మత శువార్త పదవా అధ్యాయం కదా మనం చూస్తున్నాం ముప్పై వచనంలో తన ప్రాణము రక్షించుకున్న దాని పోగొట్టుకున్నను నా నామం నిమిత్తము ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకోరు కాబట్టి సెలవును మోయడం అంటే ఏంటంటే ఆయన ఏ రైతుగా మోసి చివరి వరకు మరణం వరకు మోసిండో మన క్రైస్తవ జీవితం కూడా ఆ రీతిగానే ఉంటది నువ్వు లోకంలో శ్రమలని సిగ్గుని దుఃఖాన్ని అవమానాన్ని అన్నింటినీ భరిస్తూ మరణం వరకు నువ్వు ఆ రీతిగానే ఉండాలన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసింది అప్పుడు జీవంలో నువ్వు సమస్తం పొందుకుంటావు అయితే మనం చూస్తాము ఉపమాన రీతిగా ఒక యవనస్తుడు ధనికుడు ప్రభు దీర్ఘస్తాడు ఒక రోజు వచ్చి నేను చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో అన్ని పాటిస్తున్నాను అన్ని ఆచారాలు పాటిస్తున్నాను పాదయాగలు పాటిస్తున్నాను దశమ భాగంలో ఇస్తున్నాను అన్ని ఇస్తున్నాడు అయిన నీకు ఒకటి పొదువుగా ఉన్నది అంటాడు ఏంటది నీ కులదాన్ని అంతా వేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి అన్నాడు అప్పుడు వాడు వ్యసన క్రాంతిడై దుఃఖంతో ధన వ్యామోహం గలవాడు కాబట్టి ఆస్తిపరుడు కాబట్టి ఎంతో దుఃఖంతో తిరుగుముఖం పడతాడు అప్పుడు అంటాడు ధనికులు పర్వ రాజుల్లో ప్రవేశించడం దుర్లభం ఎందుకు దుర్లభం అంటే అంటే ధనికులు అంటే నిజంగా ధనవంతులు పలోరస మనకు కాదు కాని ధనికుడు తన మనసుని ధనం మీద పెట్టుకున్నాడు అంటే ఈ లోకం మీద ఆధారపడి ప్రభు మీద ఆధారపడలేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సిల్వను మోయడం అంటే ఆయన మీద ఆధారపడడం విషయం ఆయన చివరి వరకు తండ్రి మీద ఎట్లా ఆధారపడి వరకు మనం కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం తీసుకుని ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలనేది సిల్వను మోయానికి మోయబడడానికి సాదృశ్యం ఎందుకు శ్రమ ప్రభావ నాకు ఎందుకు ఇష్టం ప్రభావ అని ఏడుస్తా ఉంటారు ప్రార్థనలో కానీ ఈ విషయం జ్ఞాపకం చేయబడలేదు వాళ్ళకి ఈ సిల్వను మోయడం అంటే క్రైస్తవ జీవితం రక్షింపబడ్డ జీవితము సిలువకు సాదృశ్యంగా ఉంది సిలువని భరించే దానికి సాదృశం ఉంది వదకుతేబడ్డ గొర్రెపిల్ల జీవితకి ఉంది మనం అంతా వదకుతేబడ్డ జీవితమే ప్రతి రోజు వదకుతేబడ్డ వాళ్ళమే మనం కాబట్టి మనకి ఇవన్నీ తప్పవు అన్ని శ్రమలు తప్పవు కానీ చూడండి ఆయన ఎందు మనం జీవిస్తున్నాం అంటే ఏంటి ఈ లోకంలో శ్రమలు ఉన్నా గానీ విజయం ఇస్తా ఉంటాడు శ్రమలుంటాయి కష్టాలు ఉంటాయి వేదన ఉంటాయి అంతా ఉంటది కానీ చివరికి ప్రభునంద్ ఎల్లప్పుడు ఆనందమే ఉంటది మనకి అది నువ్వు ఆనందిస్తేనే ప్రభునంద్ ఎల్లప్పుడు ఆనందించిన ఎందుకు హెచ్చరించినట్టే ఎంత శ్రమ ఉన్నా నువ్వు ఉదయం లేసి ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆనందిస్తా ఆయన ఆనందం నీ హృదయలో దిగుతుంది శ్రమం అట్టుకుంటది ఈ లోకంలో శ్రమలు ఉంటాయి ఎందుకంటే శ్రమను చూడకుండా ఎవడు ఆయన సన్నిధిలో ప్రవేశించలేడు ఆయన మహిమలను ప్రవేశించాలంటే మనం అంతా శ్రమలకు ఇది అరణ్య మార్గం ఈ అరణ్య మార్గంలో పాములు ఉంటాయి తేళ్లు ఉంటాయి రకరకాల విషశాపాలు ఉంటాయి విష జంతువులు ఉంటాయి అవన్నీ మనల్ని కాటేడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి వాటి అన్నిటిని తప్పించుకుంటూ ఉండాలి మనం తప్పించుకుంటుంటే శ్రమనే నీ పక్కనే ఉంటుంది సర్పం పక్కనే ఉంటుంది తేలు నువ్వు చూడలేకపోతున్నావు కానీ ఎప్పుడు నిన్ను కాటే చూస్తానే ప్రయత్నిస్తూ ఉంటాయి నువ్వు గ్రహించి తప్పించుకుంటుండాలా అందుకే లక్షా మంది సమస్యల బోధలో విషయం ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు ఇదిగో శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన అన్నాడు ఎందుకు మర్చిపోయినా మనం పోతూ కూడా శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు అంటే ఏంటర్థం వాడి కుహీతని పసిగట్టి వాటిని ఓడగొట్టే శక్తిని మనకి ఇచ్చింది దేవుడు ఎందుకు ఓడ ఎందుకు ఇచ్చిండే శక్తిని అంటే వాడి చేతిలో పట్టబడ్డది మతపరమైన జీవితం దాన్ని బయటకు లాక్కరాలనుకోరు నీ శత్రువులు గవని సమ నువ్వు శత్రువుడు దుష్టుడు తప్ప ఓడాడు మన శత్రువు మనుషులు కాదు మన శత్రువులు మనం పోరాడు అనేది శరీర కాదనంది కదా రాసిన పత్రికలు కాబట్టి నువ్వు కొట్లాడుతుంది ఎవరితోని అంటే దుష్ట శక్తులతో అంతకాల చీకట్టే శక్తులతో అంతకాల సమూహంతో కదా కాబట్టి వాటి బంధకాలను వాళ్ళని గుంజుకొని రావడం కొరికే మనము సిల్వను మోస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత లక్ష్మి బాట వాళ్ళకి చెప్పాలా నువ్వు సిల్వను మోయాలా సిల్వను మోస్తూ ఈ లోకంలో జీవించడం నేర్చుకోవాలా అంతం వరకు సహించిన వాడే పర్వనాశిం ప్రవేశ వాక్యం కదా అంతం వరకు ఎట్లా సహిస్తావు సిల్వ లేకుంటే సహనం ఉండదు సిల్వ నీ మీద ఉంటేనే నీకు అది తెలుస్తుంది నేను ఇంకా సిల్వ మోస్తున్నాను అందుకే ఏ షావుకి తేడా ఏ ఏం చేసిండు కూటి గుటి కొరకు అంటే సుఖానుభవాన్ని కోరుకున్నాడు సిలువని కోరుకోలే యాకోబు సిలువ అనుభవంలో పోయింది శ్రమలుగుండడు జీవితం అంతా శ్రమ అనుభవించండు పెళ్లి కాకముందు శ్రమ అనుభవించండు పెళ్లి శ్రమ అనుభవించండు పెండ్లి తర్వాత పిల్లలు పుట్టినాక శ్రమ అనుభవించండు పిల్లలు పెదగానా కూడా శ్రమ అనుభవించండు లేదా పిల్లలు పెదగైపోయినాక ఆయనకి ఇంకా శ్రమ పుట్టించారు పుట్టించారా యాకోబుకి ఎంత మంది పిల్లలు పన్నెండు మంది స్టార్ పదమూడు మంది అనుకుంటా కదా కూతురు కూడా అవుతారు కదా పదమూడు మంది కూతురు శ్రమలో పెట్టింది పన్నెండు మంది కొడుకులు సెవలు పెట్టారు ఆయనని భయంకరమైన శ్రమలు అనుభవించిన ఆయన ఆయన లైఫ్ అంతా శ్రమలతోనే ఉంటుంది మనం చూస్తాం కదా ఆయన ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఎప్పుడు భయం భయం భయం చేసింది తప్పు జీవించిన విధానం అంతా తప్పు తర్వాత తిరిగి ఇంటికి వస్తుంటే అన్నం చూసి భయము తర్వాత పిల్లలు పెద్దగా అయినప్పుడు పిల్లలు చేసిన ఆ శక్యము ప్రాంతంలో వాళ్ళ పిల్లలు ఎంత అన్యాయంగా ఆ శక్యము రాచు కొడుకుని ఆ పట్టణంలో అందరినీ చంపుతారు కదా అంటే నన్ను అవమానపరిచిరు మీరు నేనేమో ఆ రాజుతో ఒప్పందం చేసుకున్నాను కానీ వీళ్ళని మీరు ఆ ఒప్పందాన్ని తృణీకరించి అవమానపరిచిన రు నన్ను అనేసి ఎంతగానో దుఃఖపడతా ఉంటాడు కాబట్టి నువ్వు తీర్మానించుకోవాలి రోజు నుంచి సిల్వన్ మేయడం అంటే నీకు తప్పవి శ్రమలు అని చెప్తూ అని జ్ఞాపకం చేయబడుతుంది మనమంతరం శ్రమలకుండా కానీ ఖచ్చితంగా ప్రతి శ్రమలో ఆయన నమ్మదగిన వాడు ప్రతి శ్రమ నుంచి మనకి విడుదల కల్పిస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు శ్రమ అనుభవించకపోతే వేరే శ్రమ అనుభవిస్తుంటే వాళ్లకు సలహాలు ఇవ్వలేవు నువ్వు శ్రమ అనుభవించకుండా ఇతర సలహాలు ఎట్లిస్తావు ఇవ్వలేవు క్రైస్తవ జీవితమే దానికి సంబంధించింది కాబట్టి శ్రమల గుండా పోక తప్పదు నాకు ఎందుకు ప్రభావం శ్రమ అనే ప్రశ్న అనుమానం రానియద్దు ఎందుకంటే అనుమానం వచ్చిందంటే ఫినిష్ ని విశ్వాసం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం వాక్యాన్ని ముగిస్తున్నాను బాప్తిజం ఇచ్చే యోహాను ఇంత గొప్ప ప్రవక్త అంటే బైబుల్ అంతట్లో ఏలియా కంటే గొప్ప ప్రవక్త సాక్ష్యం విన్నాడు కదా స్త్రీలు కలిగిన వారిలో ఇటువంటి గొప్ప ప్రవక్త గొప్ప వ్యక్తి ఒక్కడు లేడంటాడు ఏ ప్రాభు ఆయనను ఆయనను తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు అతని కంటే గొప్పవారు అంటాడు ఎందుకంటాడంటే బాప్తిజం ఇచ్చి యోహాను తన గొప్పతనాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే ఆయన మొట్టమొదటిసారి ఆయన చూసినప్పుడు లోకపాపం మోసుకుని దేవుని గౌరపిల్ల ఎదుగో ఇతనే అని పరిచయం చేసి ప్రపంచానికి ఆయనకి ఆయనకి బాప్తిజం ఇచ్చి పర్లోకరం నుంచి పరిశుధాత్మ పౌరములి దిగరం అవన్నీ కళ్ళారూసినవాడు ఆ దర్శనం చూసినవాడు జీవితం అంతా తృణీకరించుకుండు అరణ్యంలో జీవించండు తేనె మిడతలు తిన్నవాడు గోనెపా అది ఏంది అది మన తోలు గట్టి ధరించుకున్నవాడు అంతా సెపరేషన్ అంటే సిల్వన్ మోసుకోవడం అంటే సెపరేషన్ ఈ లోకం నుంచి వేరు పడి కానీ ఏమైంది అన్ని మర్మాలు తెలిసినాక ఎప్పుడైతే ఆయన చెరసల్లో వేయబడిండో అప్పుడు అనుమానం వచ్చింది నిజంగా అయినా మెసేనా అని అప్పుడు ప్రశ్నిస్తున్న శిష్యులకు చెప్తున్న పోయి అడుగుపో నిజంగా నువ్వు మెసేనా రాబో మెసేన నువ్వేనా లేక మేము ఇంకొకరికొక వెయిట్ చేయాల ముందును నువ్వు పాప గ్రహించలేకపోయినావా ముందు అంత బలంగా దేవుళ్ళలో ఉన్నావు ఎందుకు అత సన్నగిలినవు శ్రమ వస్తే సన్నగిల్తా ఉంటాం మనం అందుకే మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఇస్తా ఎంత శ్రమ వచ్చినా ఈ వాక్యం నీ జ్ఞాపనం ఇప్పుడు నేను సెలవును మోస్తున్నాను నేను వదకుతే బలలాగున్నాను నేను ఇప్పుడు వధించబడబోతున్నాను నేను చావాల్సిందే నేను ఇంకా దానిలో ఇంకా జీవం బయటకు వస్తా ఉంది అది సంపూర్ణంగా చావాలి యేసు ప్రభుతో పాటు నేను కూడా సెలవుయబడాల ఇందాక చేసిన వాక్యం ప్రకారంగా పౌల నేను కూడా ఆయనతో పాటు సెలవుయబడ్డను నువ్వు మోసుకొని పోయి మోసుకొని పోయి మోసుకొని పోయి చివరి వరకు సంపూర్ణంగా చనిపోను అప్పుడే ఆయన నిన్ను స్వీకరించగలడు కాబట్టి నువ్వు ఆయనకి యోగ్యంగా ఉండాలంటే సిలవ వేయబడ్డ ఆ ఏసు పక్కన నువ్వు పెళ్లి కుమార్తెలకు లేవు కూడా సినుభవం లేకపోతే ఎట్లా చెప్పు అందుకే నీ నిన్ను మోసుకొని భరించాలా కొంతకాలం ఆ శ్రమను అనుభవించాలా తప్పదు మనకి కొంతమంటారు బ్రదర్ నేను చిన్నప్పటి నుంచి శ్రమను అనుభవిస్తున్నా బ్రదర్ అంటే చాలా మంచిది అంటే మీరు ఇంకా ఇంకా బలంగా ఉన్నరు అన్నట్టు అందరికంటే ఎందుకంటే నేను కొంచమే శ్రమ అనుభవించిన మీరు చిన్న పంచి శ్రమ కదా మీ శరీరంలో చిన్న పంచి రోగాలున్నాయి చిన్న పంచి శ్రమలున్నాయి చిన్న పంచి దుఃఖమే నిన్ను అకర్హించుకోలేదు ఎవరు నిన్ను మెచ్చుకోలేదు ప్రతి ఒక్కరు తృనీకరిస్తుంటే నీకు అంత కదా నువ్వు చిన్నపంచి శిలమ అనుభవించినావు నీ జీవితంలో ఏం అద్భుతాలు జరుగుతలేవు బాధ నీకు ఉంది శ్రమను ఇంకా నువ్వు కానీ ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తారు ఎందుకంటే చుడిపడింది క్లియర్ గా శిష్యులు అడుతున్నారప్పుడు ఆ యవనస్తుడు విడిచిపోయింది ప్రవ్వా మళ్ళీ మేము సమస్తం విడిచిపెట్టినాం కదా నీ కొరకు పేదలు అంటున్నాడు మేము సమస్తం విడిచిపెట్టినాం నేను వెంబలిస్తాం కదా రవ్వా అంటే మళ్ళీ మాకేం దొరుకుతుంది అప్పుడు అంటాడు ఆయన హండ్రెడ్ అంతా నూరంతాలకి మించి హండ్రెడ్ ప్లస్ బహుమానాలు మీకు అక్కడ ఉంచబడ్డాయి పరలోకంలో అంటాడు కాబట్టి ఈ లోకంలో నువ్వు నీ సిల్వను మోసుకొని తృణీకరించుకొని జీవించినప్పుడు అక్కడ అక్కడ ఎంతో ఉన్నతమైన ఆ యొక్క ఆధిక్యత మనకిస్తాడు అది ఎవరు గుర్తిస్తలేరు ఈరోజు నేను ఏదో ఆచారబద్ధంగా జీవిస్తాను ఏదో సేవ చేసుకుంటాను గొప్ప సేవకుండా అనుకుంటున్నాం కానీ అవి కాదు ఆయన దృష్టిలో ఎంతగా ఆయన సెలవును మోస్తావో దానికి తగిన ప్రతిఫలం మీకు ఇస్తాడు ఆయన ఆయన మరణం పొందినాకనే ఆయన మహిమని తిరిగి పొందుకున్నాడు ఆయన దైవత్వాన్ని తిరిగి పొందుకున్నాడు ఆయన కాబట్టి ఆ అటువంటి శ్రమల గుండ మనం ఈ రోజు పోయినప్పుడే ఇవి మనం గ్రహించగలం కాబట్టి ఒక వాక్యాన్ని మీకు చూపించేసి ముగిస్తాను మొదటి కొనితలు రాసిన పత్రిక పదవ అధ్యాయము కొనటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై అన్ని జనులు అర్పించే బలు దేవునికి కాదు దయములకే అర్పించున్నారని చెప్తున్నాను మీరు దయ్యములతో అంతేనా మీరు దయములతో పాలివారవిట నాకు ఇష్టం లేదు మీరు ప్రభువు పాత్రలునిది దయముల పాత్రలునిది కూడా త్రాగా నేరదు ప్రభు బల మీద ఉన్నదానిలోనూ దయ్యం బలం మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొంద నేరరు ప్రభులకు రోషము పుట్టించమా చూడండి కాబట్టి నువ్వు సిలువను మోసుకుంటూ మళ్ళా ఈ లోకాతీతంగా జీవిస్తే రెండు రకాలుగా జీవించినట్లు ఆత్మీయంగా ఎందుకంటే పాతని గతించే సమస్తం కృతమైనవి కాబట్టి సిలువ గాని ఈ లోకపు విగ్రహారధన దేనికి సంబంధించిందంటే బొమ్మలకు సంబంధించింది పాత నిబంధన కాలంలో బొమ్మలకు సంబంధించింది కృత నిబంధన కాలంలో ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయి కాబట్టి లోకాన్ని ప్రేమించడము లోక లోక్ లోలను ప్రేమించడము లోకాసక్తి కలిగి జీవించడమే విగ్రహారాధన జీవితం కాబట్టి ఈ జీవితంలో జీవిస్తూ నువ్వు మళ్ళా బలంలో అనేది చాలా కష్టతరమైంది ఎందుకంటే సగం సత్యం సగం అబద్ధంలో జీవించడం కాబట్టి ఇది చాలా కష్టంతో కూడింది మనం ఇది తీర్మానించుకోవాలా ఈ లోకాన్ని ప్రేమించడము దయంలో పాల్పొందడం దయంతో పాల్పొందడం దయ్యపు బలలో దృష్టిని బలంలో పాల్పొందడం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపని దయ్యముల బలం మీద దయంలో బలంలో పాల్పొదడం అన్న విషయాన్ని కూడా జ్ఞాపం చేసింది కాబట్టి ఆ రీతిగా జీవించి మనము ప్రభుకి రోషం పుట్టిస్తున్నాం ఈ సర్ఫాలు కూడా సర్పలు ప్రభుకి రోషం పుట్టించు అందుకే వాళ్ళు వాగ్దాన దేశంలో అడుగుబెట్టిన అసలైన వాగ్దాన దేశాన్ని మొగట్టుకున్నారు ఈ రోజు వాళ్ళు ప్రభుత్వ త్రినీకరిస్తూనే ఉంటారు కానీ అందువలన వాళ్ళు త్రునీకరించారు కాబట్టి ఇది మనకు అలంకరించబడింది అందుకే ప్రవులు విషయాన్ని జ్ఞాపకం చేస్తే పనితల రాష్ట పత్రిక లో వారికి దృష్టాంతాలు జరిగి యుగాంత మందిని మీకు ఇవన్నీ రాయబడ్డాయి వాళ్ళకి నెరవేరింది మీ జీతంలో రాబోతుంది త్వరలో మీరు కూడా వాళ్ళలాగనే పోగొట్టుకుంటారు అందుకే మనిషి ఒకరి వచ్చినప్పుడు భూమి విశ్వాసాన్ని కనుగొనునా అంటే క్రైస్తవులు కూడా విశ్వాసాన్ని కోల్పోతారు అని హెచ్చరిస్తారు ఎందుకంటే వీళ్ళు సిల్వని మోసలేరు మోస్తున్నారు చెప్పుకుంటారు గాని లోకాన్ని మోస్తున్నారు అందుకే ప్రయాసవాడి భారం మోసిన సమస్య రండి మీరు మోస్తుంది ఈ లోకాతీకమైన భారం దయ్యం భారం మీరు మోస్తుంది సిల్వ భారం కాదు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకుని ఆయనకి రోషం పుట్టించొద్దు ఆయన బల నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని మెచ్చుకోవాలా అటువంటి మెప్పు కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో బాధ్యతలు తప్పవు అన్ని బాధ్యతలు తీర్చుకోవాలా కానీ ఆయన నీతి సత్యాన్ని ధ్యానంగా ప్రకటించే బిడ్డలుగా తయారు ఎందుకంటే ఆయనకి తప్ప ఎవరికి ఘనత మహిమ రావద్దు అది ప్రాణాలు తీస్తాం సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లిను అని అంటున్నాడు దూతలందరూ ఆయననే మహిమ పరిస్తున్నారు పెద్దలందరూ వాళ్ళ కిరీటాలు తీసి ఆయనకే మహిమ సమర్పిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు మనము ఆయనకే మహిమను సమర్పిస్తాం డౌట్స్ పడద్దు ఎందుకంటే యుగ సమాప్తం అందరికీ డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు మనతో పాటు ఎంతమంది సేవకులు డౌట్స్ తోనే వెళ్లిపోయినారు ఎంతమంది మనతో పాటు ఉన్నారు ఇంతకుముందు మనతో పాటు వచ్చినారు సేవకు డౌట్స్ పడి మన నుంచి దూరం అయిపోయినారు అవుతా ఉంటారు ఇంకా ఖచ్చితంగా డౌట్స్ అవుతా ఉంటారు సరే మీరు అవుతారని నేను అంటలేదు మనతో పాటు తిరిగిన చాలా మంది వెనకని వెళ్ళిపోయినారు డౌట్స్ తోని ఇది ప్రాసెస్ అన్నట్టు కాబట్టి మనం డౌట్ పడడానికి వీలదు ఎందుకంటే ఇది నాది కాదు వాక్యం ఇది నాదైతే డౌట్ పడచ్చు ఇది ప్రభు వాక్యం కాబట్టి ప్రభు తట్టు చూస్తూ విశ్వాసం కడతా దాన్ని కొనసాగించేవాడైన మన ప్రభు వైపు చూస్తూ మనకి గురి ఎద్దకు దానికి తగిన ప్రతిఫలం మనకు ఉంటది చూడండి అన్ని పొందినామని ప్రార్థించమన్నాడు కొన్ని ఆలస్యమవుతా ఉంటాయి కొన్ని త్వరగా వస్తా ఉంటాయి కొంతమంది అంటారు బ్రదర్ రేపు పొద్దున్న టెన్ ఓ నాకు కావాలి అద్భుతం అని ప్రార్థించామంటారు టెన్ ఓ వస్తుంది రేపు పొద్దున కరెక్ట్ టెన్ ఓ క్లాక్ ఒక అద్భుతం కూడా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఆయన మహిమ కొరకును జీవిస్తున్నాం ఆయన సెలవును మోస్తూ అనేకలకు ఆ యొక్క రక్షణ సందేశం కాబట్టి ముందు ఆయన నీతిని ఆయన రాజాన్ని ఏం జరుగుతుంది నీకు కావాల్సినవి తగిన సమయంలో అన్ని దయచేస్తాడు కాబట్టి అనుమానించదు నాకు తప్పకుండా దొరుకుతుంది నాకు రావాల్సిన తప్పకుండా దొరుకుతాయి అవన్నీ ఆయన జబ ఆయన అన్ని జమ చేసి పెట్టినాడు ఎందుకంటే ప్రకటినలో మన ప్రార్థనలు అన్ని పాత్రలు తీసుకొని పోతున్నారు దూతలు ప్రతి క్షణం ఇప్పుడు ఇక్కడ మీరు చేసిన ప్రార్థనలు అన్ని ఖచ్చితంగా ఆ దూతలు అన్ని తీసుకొని పోయినారు ఒక్క ప్రార్థన విఫలం కాదు మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నారా ఇక్కడ చేసిన ఏ ప్రార్థన వేస్ట్ కాదు అవన్నీ దూతలు పాత్రలలో తీసుకొని పోతున్నారు అక్కడ అన్ని జమ అయిపోతున్నాయి మీ ప్రార్థనలు జమ అయినాక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం స్టార్ట్ అవుతుంది ఆయన ఆశలో స్టార్ట్ అవుతాయి అంటే మీకు కారు వస్తుందని పెద్ద పెద్ద బిల్డింగ్ లోస్తేనే నేను చెప్తలేను అవి వేరే సంగస్థులు చెప్తా ఉంటారు ఆశీర్దము ఆత్మీయమైంది అసలైన ఆశీర్దం అది నూతనంగా అభిషేకిస్తాడు దేవుడు మిమ్మల్ని నూతనంగా బలపరుస్తా ఉంటాడు నూతనమైన ఆత్మీయ ఫలాలు ఇస్తాడు కృపవారులు మీకు ఉంటాడు మీరు ఇంకా అనేక మందిని ఆయన చింతగా నడిపిస్తూ ఉంటారు ఆయన మీ కార్యాలు చేస్తూనే ఉంటాడు తప్పక ఇస్తాడు ఎందుకంటే మనం విఫలం కామి లోకంలో మనం విజయం పొందడానికే మనం ఈ లోకంలో పుట్టినాము ఆయన చేర్చబడ్డాం కాబట్టి ఆయన విజయ విజయుడు కదా మనం కూడా విజయం చూస్తాం జీవితంలో మీ శ్రమల నుంచి మీ కష్టాల నుంచి మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు ఇక్కడ చేయబడ్డ ప్రతి ప్రార్థనకి దేవుడు విజయం ఇస్తాడు అది నా విశ్వాసం ఎందుకంటే ఎన్ని ప్రాంతాల్లో చేసిన ప్రార్థనలు ఎన్ని కుటుంబాలలో చేసిన ప్రార్థనలు ప్రతి దానికి విజయం ఇస్తున్నాయి దేవుడు కాబట్టి ఆయన అనుమానించకండి ఎందుకంటే గొప్ప ప్రవక్త ఆయన బాప్తీ వ్యూహాన్ని అనుమానించి అయన ఒక్కసారి అక్కడ నుంచి పడవేబడ్డాడు దాని తర్వాతనే ఆయన చిరచేతనం చేయబడింది అర్థమైందా మీకు ఎప్పుడైతే ఆయన అనుమానించిండో అప్పుడే ఆయన మెడ మీద కత్తి పడింది ఒకవేళ అనుమానించకపోయిన విడుదల పొందేట్ కాబట్టి మనం కూడా సత్యాన్ని గ్రహించాలా గొప్ప సేవకులు ఆయనను అనుమానించి ఆధిక్యతను పోగొట్టుకున్నారు సావులు రాజు ఆధిక్యతను పోగొట్టుకున్నాడు ప్రవక్తలు గొప్ప ప్రవక్తలు ఆధిక్యతను పోగొట్టుకున్నారు వాళ్ళకంటే మనం గొప్పలం కాబట్టి మనము ఆయన వైపే చూసినాం ఎందుకంటే విశ్వాసాన్ని పుట్టిస్తేవాడు ఆయన నీ కాబట్టి ఆయన తప్పే చూస్తూ పోదాం మనము అనుమానించకండి ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది అది ఎందుకంటే శారీరకంగా ఉంటేనే అనుమానాలు వస్తా మనము ఆత్మ స్వరూపులం కదా పశు ఆత్మ పొందుకున్న ఎందుకు అనుమానం రావాలా పరశు అందరికి అనుగ్రహించబడుతుందా అందరికీ ఉచితంగా ఇస్తాడు పొందుకుంటున్న తక్కువ మంది కాబట్టి పొందుకున్నావు అంటే ఖచ్చితంగా నీలో ఉన్నవాడి లోకంలో అనుకంటే గొప్పవాడు ఇప్పుడు నీలో ఉన్నాడు ప్రభు ఇంకా ఎందుకు అనుమానించావు నేను అనుభవించాను ఎందుకంటే నాలో ఇప్పుడు ఉన్నాడు నేను గ్రహించగలుగుతున్నాను ఆత్మలో చూడగలుగుతున్నాను ఎట్టి పర్సెంట్ నేను ప్రతి ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా విజయమిస్తాడు అదే విశ్వాసంతో ఆనందంతో సంతోషంతో ప్రభునందు నిరీక్షణ ఆధారమైన కాబట్టి మన ఆశ్రయదుర్గము ఆశ్రయపురం ఆయననే కాబట్టి నేను ఇంకెక్కడ పోవాల ప్రభావా అందరు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు మళ్ళీ మీరు కూడా అంటే శిష్యులు అంటారు సమస్తము నువ్వే నిన్నెక్కడ విడిచిపెట్టి వెళ్లిపోతాం అటువంటి విశ్వాసంలోకి మనం రావాలి రు సమస్తం ప్రభు ఇంకెక్కడ చూడకండి ఆయన తట్టు చూస్తూ ఆయన చెప్పిన ప్రతి పని ముగించుకుంటూ పోండి ఎందుకంటే కళ్ళను ముగించుకునే కాలంలో ఉన్నాం యుగం ముగించుకునే సమయంలో మనకు దగ్గరకు అవుతున్నాం భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం దుర్దినములు గాని మంచి దినంలో ఉండవు గ్యారంటీ మంచి దినంలో ఉండవు వచ్చేది ఇంకా దుర్దినములు గాని మన ప్రభు ఒక్కడే మనకి సహాయకుడిగా ఉండి నడిపిస్తూ ఉంటాడు అటువంటి విశ్వాసంలో మనం ముందు పోల ఆయన ఎంతో జాలి దయగల దేవుడు క్షమించే దేవుడు తన బిడ్డల్ని అనాథలుగా విడిచిపెట్టలేదని అంటాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదంటాడు అన్నడా లేదా మేము మిమ్మల్ని ఎప్పుడైనా అనగా విడిచిపెట్టాను నేను పోతేనే మీకు మంచిది ఎందుకు నేను పోతే మీకు ఆదరణకర వస్తాడు మీకు ఆదరణ వస్తా ఉంటుంది అందుకే పొద్దున్నేసి ఆయన కనిపెట్టుకోండి ఉదయ ప్రార్థనలు ఆయన సన్నిధి జీర్త అనేసి మనం ఎక్కడ చూసినా తొంభై రెండు లేదు హైదరాబాద్ చూస్తున్నాం మనం కాబట్టి ఉదయకాలంలో ప్రార్థనలో సమయం గడపండి ఎక్కువ నేను ఫోర్ థర్టీ చేస్తాను ప్రతిరోజు ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ప్రయత్నం చేసుకుంటాను తన తర్వాత వాక్యాలు చేసుకుంటాను ఎందుకంటే ఇంక రెస్ట్ ఆఫ్ ద డే అంతా టైం ఉండదు కాబట్టి అది బెస్ట్ టైం అన్నట్టు అలారం పెట్టుకోవాలి అలారం కంటే ముందే లేస్తది బాడీ అలవాటు పడితే నువ్వు లేసినాక అలారం కొట్టుకుంటది ఎందుకంటే దానికంటే ముందే నువ్వు లేస్తావు నీ బాడీని అట్లా తయారు చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని తయారు చేస్తాడు ఆయన తట్టు మనం చూస్తూ ఆయన తట్టు మనం చూస్తూ మన కాలాన్ని ముగించుకోవాలి మన కర్తవ్యాలు కూడా మనం చేసుకోవాలా బాధ్యతలు ఉన్నాయి మనకి బాధ్యతలు కూడా ముగించుకోవాలా ఆయన కొరకు జీవించాలా తిరిగి సన్నిధిలో వచ్చినప్పుడు పనులు అర్పిస్తారు కదా యాజకుడు దేవుని సన్నిధిలో పాత్ర విభజన కాలంలో ఎన్నెన్నో పనల్ తీసుకొస్తా పనలు అర్పిస్తా ఉంటాడు అలాడిస్తారు దేవుని సన్నిధిలో అలాడిస్తారు అట్లా మనం కూడా అనేక మందిని ప్రభుత్వం నడిపించాలా యువ సమాప్తి వరకు ఇష్టపడి వేరే వారు చూడద్దు వేరే వాళ్ళ సేవ జీవితం చూడద్దు మీ జీవితం మీ సేవనే ముందు చూసుకుంటూ పోవండి అటువంటి కృపా భాగ్యని ప్రభు మీకు అనుగ్రహించడానికి ఆ దేశం పట్టుకొని పరిశుద్ధులకు తండ్రి మీకు వందాలైన ఈ దినమంతం మీ యొక్క సహచర్ నడిపించినారు ప్రతి పనిలో విజయం అనుగ్రహించినారు ముఖ్యంగా ప్రభు మీ చరిరక్తంలో పాల్పొంద యోగ్యతను ఇచ్చినారు భాగ్యని అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు మీకే సమస్త ఘనత మహిమ అర్పించుకుంటున్నాం ప్రభావ ఇక్కడ ప్రార్థనలు చేసిన సిస్టర్ కుటుంబం జీవితంలో బ్రదర్ కుటుంబం జీవితంలో మీరు అద్భుతాలు చేస్తారని మేము విశ్వసిస్తున్నాం ఎట్టి పర్సన్ మేము అనుమానించం అనుమానం తీసుకొచ్చే దురాత్మని ఏసుక్రీస్ అన్న పాతండి ప్రభావ ప్రభావ మన జీవితంలో నూతనకరం జరిగించండి ప్రభు ఓ ప్రభు ప్రతీ ప్రాంతానికి మీరు జవాబిచ్చిన ఇంతకుముందు మేము ఆ సాక్ష్యాలు విన్నాము ప్రతి ప్రార్థనకి మీరు ఇక్కడ జవాబు ఇచ్చినారు మీరు అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ప్రభావ కుడి పక్కన వెయ్యి మంది పడినా ఎడం పక్కన పదివేల మంది పడినా మేము కుణకం మేము షేక్ ఖాన్ మేము చదరం ఆ విషయం మీరు మాకు చూపించారు ఒకసారి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ లోకస్తులు ఎంతమంది దొమ్మిగా వచ్చినా మీరు వీరిని కాపాడనారు ఈ కుటుంబాన్ని దాన్ని మీకు వంద కానీ ప్రవ్వా మీ సులువని మోసుకోవడం కష్టతరంగా ఉంది మాకు కానీ నేనిచ్చు కాడి సిలువైందన్నారు ప్రవ్వా మేము లోకంలోని కాడిని మోస్తున్నాం అది భారంగా ఉంది కాబట్టి నైనా ఇప్పుడు మేము ఇది గ్రహిస్తున్నాం నా కాడి సులువైందన్నారు నా భారం తేలికైందన్నారు దాన్ని మోస్తే ముందు పోల సేపడండి మా జీవితాంతం మేము మోయాలా దాన్ని పక్కన లేదు ప్రభావ ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి సేవలు వచ్చినా మేము తిరుగు చూడమునైనా ఈ లోకంలోని మా యొక్క కార్యక్రమాలన్నీ మేము ముగించుకోవాలా మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా అటువంటి జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించండి ప్రతి ప్రార్థనకి జవాబాయచేసి మీ రాకర పరిసిద్ధ నానైనా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినా తండ్రి ఆమెన్ మరణాత యేసు త్వరగారం ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయం అపవాదికరిలకు నాశనం తల్లిని కార్యం నిరంతరం జయం జయం జయం తండ్రి ఆమెన్ మన పరమైన ఏసుక్రీస్తు కృప సమధం నడిపింపు మనందరికి సదకాలం తొడైనగా ఆమె